ఆ కారణంగా నదులు భయంకరంగా పొంగూ కై ఉన్నాయి పబ్లిక్ వర్క్స్ లో ట్రీట్మెంట్ ప్లాంట్ అని పెట్టారు అంటే ఇలాంటివి చెప్తే నవ్వుకోవాల్సిన రాజీవ్ గాంధీ గారు గంగా క్లీనింగ్ ప్రాజెక్ట్ అని పెట్టారు దాంట్లో ఎవడో సలహా చెప్పాడు గంగలో తాబేళ్లి విడుదల పెడితే చెప్ప వారాణిలో రెండు ఎకరాల ల్యాండ్ రెండు వందల ఉద్యోగులు తాబేళ్లు బ్రీడింగ్ సెంటర్ వీళ్ళు ఒక తాబేళ్లు ఎన్నో వదిలిపెట్టారు దాని వల్ల ఏమీ అవలంబి చచ్చిపోయాయి అని ఈ బ్రీడింగ్ సెంటర్లో తాబేళ్లు కూడా ఆ వాతావరణానికి తక్కువ లేక అది కూడా తెచ్చిపోయాయి ఆ రెండు వందల మంది ఉద్యోగులకి విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపించారు ప్రభుత్వం అది తాబేళ్లు బ్రీడింగ్ సెంటర్ అని చెప్తారు వృత్తాంతం అది ఇరవై ఏళ్ళు రెండు వందల కోట్లు వృత్సాగా తగలబెట్టి ఒక్క తాబేళ్ళు కూడా సముద్రం గంగలో లేదు అవి ఆ వృత్తి లేకుండా చేయలేదు వింటే హాస్యాస్పదంగా ఉంది జోకు చెప్పడానికి కూడా వీళ్లేని పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే జో మీరు ఏదైనా జోకు చెప్పారనుకోండి అది వాళ్ళు యథార్థంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు జోక్ అండ్ కాబట్టి వెరీ అన్ఫార్చునేట్ కాబట్టి కంగారు పుడిపోయి వెళ్ళి నది స్నానం చేయకూడదు డైర్రెష్ నేను మాట పట్టుకున్నాడేటో పోడా శారీరం తప్ప అంటే ఏకాదశి నాడు కోసం ఉండడం అలాంటిది పెట్టుకోండి అంతేగాని నదీ స్నానం అని చెప్పేసి గంగలోనూ అక్కడ చలిగా ఉంటుంది స్నానం చేసేసుకుంటే దానివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి వాటెవర్ శారీర తపహా ఎనికైనా సందర్భం ఉంటుంది శరీరంతో చేసే తపస్సు సందర్భం వేరే ఉంటుంది వాస్తు సందర్భం వేరే ఉంటుంది మనం మూడు రకముల తపస్సులను చేయాల్సి నా అభిప్రాయం ఏమిటంటే ఒకటి మరొక దానికి సబ్స్టిట్యూట్ కాదు లేదా కాంప్లిమెంటరీ నాట శక్తి చూసం ప్రయత్నం ఇది చేస్తే అది అక్కర్లేదు అలాగే ఉంటారు ఒకటి పూజించుతా పూజ చేయుత పూజ చేయుతా అనగానే మీరు ధ్యానం అవాహయాలు రత్న సింహాసనం సమర్పయాలని మొదలు పెట్టకూడదు ఇయ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ఉండకూడదు జనానికి సందర్భం ఉంటుంది ఇప్పుడు దేవ దేవూజ కూడా ఇప్పుడు వైదికమైన దేవపూజ పరిస్థితులు ఇది వైదికం కదా ఇది ఆధునిక కాలంలో చలామణిలో ఉన్నటువంటి దేవపూజ కాదు శ్రీకృష్ణుడు మాట్లాడే దేవపూజ కాదు బట్ సిల్ మీరు దానికి అప్లై చేసుకోవచ్చు దేవపూజ కూడా అన్నిటికీ ఒకే పద్ధతిగా ఉండదు వేదంలో చెప్పినటువంటి దేవతలు పూజ అక్కడ అక్కడ పూజలా ఉంటుందంటే ఆ దేవతను ఆహ్వానించడం హవిష్ మంత్రపూర్వకంగా అగ్నిలో సమర్పించడం అలా ఉంటుంది దేవ పూజ అది వైదికమైన దేవ సో ఇప్పుడు ఆధునిక పరిస్థితికి మీరు అనువయించినట్లయితే రాముడను కృష్ణుడను ముందన్నిటికీ ముందు విఘ్నేశ్వరుడు మనం విఘ్నేశ్వరుడు అంటాం బ్రహ్మజలు అందరూ విఘ్నేశ్వరుడు వైష్ణవులు విఘ్నేశ్వరుడిని పూజించారు వాళ్ళు విశ్వసేణుడని వాళ్ళు ఒకరిని ఒక విఘ్నేశ్వరుడు వాళ్ళకి వర్క్ అవుతాడు బీజేపీ పార్టీ కూడా మనం పనికిరాడు కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు పనికిరాడు ఎస్పీ బీఎస్పీ పనికి వస్తారు కానీ బీజేపీ పనికిరాడు అదేవిధంగా వైష్ణవులకి విఘ్నేశ్వరుడు పనికిరాడు మరి ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు విజ్ఞులు పూజ చేసేసుకుంటే వాళ్ళు విఘ్నాల నుంచి బయటపడిపోతున్నారు మనం విఘ్నాల నుంచి బయటపడడానికి మరి ఏదైనా ఉండాలి కదా అంటే ఒక ఆయన తెలివిగా ఎప్పుడో పెట్టాడు గత రెండు వందల ఏళ్ళ చిత్రం మూడు వందల ఏళ్ళ చిత్రం పెట్టుకుంటాడు మనం విశ్వసేనల్ని పూజిద్దాము ఈ విశ్వక్సేనడు ఎక్కడి నుంచి వచ్చాడు ఓకే అహతాహ విశ్వసేన అంటే సూర్యుడు విశ్వత్ సర్వత్రా ప్రసరించే సేన అంటే చిరణముల యొక్క సముదాయము గలబాగుతుంది కూ విశ్వసేనుడు కానీ వీళ్ళు అన్నారు విశ్వత్సేనుడు అని ఒక ఆయన ఉంటాడు ఎలా అయితే కైలాసంలో ఈ గణములన్నిటినీ ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళు డిసిప్లిన్ లో పెడుతూ ఉంటాడు వినాయకుడు విఘ్నేశ్వరుడు అలాగే వైకుంఠంలో వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరినీ అలర్జీగా తెప్పించారు వీళ్ళని నెక్తి మీద ఎవరో ఒకటి పెట్టకపోతే ఇప్పుడు పోలీస్ పోలీస్ పార్టీ ఉందనుకోండి వాళ్ళకి ఎవడో మేజర్ ఎవడో ఉండి వాళ్ళ చేత లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కొట్టిస్తూ ఉండాలి లెఫ్ట్ వాళ్ళు ఎవరికి ఒకటో అల్లరికేందర్గా తిరుగుతారు లేని కోని అల్లరు కూడా సృష్టిస్తారు కాబట్టి వాళ్ళ చేత లెఫ్ట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ లెగ్ పడాలి రైట్ అంటే లెగ్ లెగ్ తేడా పడితే వాడిని డిస్మిస్ ఆ రకంగా డిసిప్లిన్ లో పెట్టాలి అలాగే వైకుంఠంలో కూడా వీళ్ళందరూ బలాభీ తిరుగుతూ ఉంటారు లేకపోతే వీళ్ళ ఈ పార్శ్వధులను పేర్కొన్నారు వాళ్ళ వంద వందలు రెండు వందల వందలు తో ఉంటారు వీళ్ళందరి చూద్దాం ఎఫ్ బయట కొట్టించడానికి ఒక ఆయన పెట్టుకున్నారు అయిన హాని పెట్టుకున్నారు ఆయన పూజ చేయమని దే ఆర్ దే దే ఫర్ సమ్థింగ్ అండ్ ఫౌండ్ అవుట్ బెస్ట్ ఇవి ఇలా ఉంటాయి బిలీఫ్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి బట్ ఎవర్ మొత్తానికి ఈ పూజ మీకు అవన్నీ గుర్తుకొచ్చేస్తాయి నైవేద్యం మొత్తమస్తుంది పూజలు కానీ మొత్తం వాటి నైవేద్యం ఇప్పుడు గంగకి పూజ నైవేద్యం ఏమిటి గంగకి నైవేద్యం ఏమిటి అని సస్వతి బియ్యానికి ఒకే మంత్రం అంటే ఇలాగే ఉంటుంది సో కనుక దేవ పూజ చేసేప్పుడు సందర్భాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది మీకు పూజ వేరు బిజ బ్రాహ్మణ బ్రాహ్మణ భోజన అని మనకు సామెత కాబట్టి అలా నా స్వామీజీని పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన్ని కుర్చీ కో తాడు పెట్టి కట్టేసి కింద పీటకేమో రెండు కాళ్ళు కట్టేసి తాడు పెట్టి అంతే కదా మీరు మీరు వచ్చేసి ఇలాగా అర్ధంగా ఓ పాతి మంది పడిపోయి నా పాదాల నిండా రెండు బుట్టలు పువ్వులు పోసేస్తే ఇంకా నేను తాడు కట్టినట్టే అయిందో లేదా అయిందో లేదా ఓ పది మాలలోనూ నాలుగు షాలు వాళ్ళు నా ముఖం మీద పద నా బుగల మీద పాదశాలనుకోలేదు ఇంకేముంది ఓ పద్దం వేసిన కూర్చోపట్టినట్టే అయింది సో ఆ రకంగా అది కాదు అది వినాది పూజ స్వామిజీకి పూజ చేయాలంటే ఆయన కాఫీకి అవుతారా టీ తవ్వుతారా బ్రేక్ఫాస్టా లంచా డిన్నరా ఏదైనా స్నాక్సా ఏదైనా కనుక్కున్నా అది ఏదైనా ఏర్పాటు చేస్తే పూజ అవుతుంది తప్ప అంతేగాని ఇలాగా పుష్పాలతో పుష్పాల అనువసనం పుష్పాలనోత్సరం ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఆయన చూశారు ఆయన ఎక్కడైనా విమానం దిగ్గానే పువ్వులు బుట్టలు బుట్టల కింద ఇలాగా బొకేలు బొకేలో పువ్వులు ఇన్ని పువ్వులు ఇంత ప్లాస్టిక్ చూసి ఆయన ఏమన్నారంటే నీటి పైన నో ఫ్లవర్ బొకే నీకేమన్నా చేతనైతే ఓ మంచి పుస్తకం తీసుకొచ్చిన లేకపోతే నా మెడలో ఒక ఖాతీ కాదీ పువ్వాలో ఒకటి నా ఖాదీకి ప్రచారంలోకి వచ్చింది ఈ పువ్వాళ్ళు ఆయన ఎక్కడికో పంపిస్తారు అనాత్మ శరణాలయానికి పంపిస్తా ఈ పువ్వులు మాత్రం వద్దు అని ఆయన హూలు పెట్టారు హూలు పెడితే మొన్న రామృష్ణం వచ్చినప్పుడు తమిళనాడు ఆయనకి సింగిల్ పువ్వులు ఖాదీ మెడ ఖాదీ తువ్వాళ్ళు పుస్తకాలు ఇచ్చారు కాబట్టి పెద్ద పెద్ద మాలలు ఏంటి నేను మాల చూశారా ఎప్పుడైనా ఇప్పుడు మెళ్ళలో వేసేద్దాం స్వామిజీ కానీ హడావిడే తప్ప అసలు హవిట్ ఈస్ మేకన్నది ఎప్పుడైనా పరిశీలించారా మీరు పరిశీలించారు నేను పరిశీలించుకుంటూ కూర్చుంటా అది వాడు ఈ పురు కూస్తాడు ఉంటుంది చూడండి జనుకుతాడు దొడ్డు ఆ దొడ్డు కడతాడు ముందు అది తీసుకొచ్చి నా మెళ్ళలో బాధేస్తాడు నంబర్ వన్ దానికి అసలు సుగంధం ఏమీ లేని తేలది పువ్వులు ఎక్కడి పట్టుకొచ్చి పెడతాడు ఆ పిల్ల పట్ల సుగంధం అనేది అసలు ఉండదు పరిమళం అనే మాట లేదు తర్వాత ఈ ఆకులు ఎవరు ఎదురుకుండగా గోడమే ఉన్నాయి చూడండి అవన్నీ వాళ్ళ ఎవరు చూడకుండా కోసుకుని వచ్చి బస్తాలో వస్తాడు ఈ ఆకులు ఆ పువ్వులు ఆల్టర్నేట్ గా పెడతాడు పెట్టి వాడు తయారు చేస్తాడు ఈ పూలు దానికి ఇలా ఇలా అది ఆ చెంచీ ఏదో అది నెల వేసుకోవడం కాదు కదా ఆ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా యోగ్యత లేని వస్తుంది దాన్ని తీసుకుని నాలుగు బాధేస్తారో నాలుగు నేను పిచ్చా ఏమన్నానా నేను వద్దని ఎప్పటి నుంచో అసలు ఏమి వద్దు మీరు అసలు అప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే దాంట్లో పురుగు ఒకటి పాకుతూ ఉంటుంది ఆకుల్లో ఇప్పుడు ఆ పురుగు పాకుతూ ఉందంటే దాన్ని పెడితే ఆ పురుగు పాపం ప్రాణం పోతుందేమో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని నాకు ఇదో సమస్య ఇప్పుడు ఆ బయట పారేసి వచ్చేందుకు నాకు ఆ ఓ నాలుగు నెలలో అలాంటివి ఈ పురుగును వెతికి కొట్టుకుని దాన్ని బయట వెతికి రావాలి కాబట్టి దయచేసి అలాంటివన్నీ చేయటం అది కాదు పూజంటూజ ఏమిటి రానం భోజన ప్రియ ఆహారం వ్యవస్థ చేయటం ఏదైనా కాఫీ తగ్గితే కాఫీ ఇవ్వడం కాదండి మేము పూర్వం వాళ్ళు కాఫీ తాగివారనుకూడదు పూర్వం వాళ్ళు తాగేవారు కాదు కానీ ఇప్పుడు కదా కాబట్టి మీ ఛాతస్వం ఎదురు వాళ్ళ మీద రుద్దకూడదు ఎదరవాళ్ళ సౌకర్యమతో మీరు తెలుసుకుని చేయాలి ఒక అమ్మగారు కాఫీలో బాగా చెల్లించారు రెండు మూడు హుగర్లు వేసి ఇచ్చారు స్వామిజీ కదా అని హుగర్ స్వామికి షుగర్ అసలు వేస్తే పుట్టుకోండి అంటే అదే షుగర్ లేకుండా కాఫీ చేసి ఇంకో కొంచెం షుగర్ అలాగా కాబట్టి ద్విజ గురు గురువు పూజ గురువు గారి పూజ ఏమిటో తెలుసునండి గురువు గారు చెప్పిన పాఠాన్ని గారికి చేసే పూజ ప్రాజ్ఞ అంటే విద్వాంసులు పండితులు వాళ్ళని చేసి పూజ పెడుతుంటే ఏదైనా సేవ ఆ సందర్భాన్ని బట్టి మీరు అది అటు చేసి కారులో ఉంటున్నారు అనుకోండి కారులో వారిని దిగబెట్టి రావడము అలాంటిది ఏదైనా సర్వీస్ చేయాలి ఆ చేయటంలో మీరు కొంత శారీరంగా కొంత కష్టపడాలనుకుంటుంది ఇప్పుడు మీరు కారులో తీసుకెళ్ళి దిగబెట్టారనుకోండి ఆయన కోపం దిగబెట్టిన వచ్చిన ఆయన లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు మళ్ళీ మీరు కారు ఇవలసి చేసుకుని మరి ట్రాఫిక్ లో ఇంకొక పావు గంట అరగంట నడుపుకుని ఇంటికి చేరుకోవాలి క్రమతో కూడిన పని బట్టి శారీర తపస్సు కిందపోతుంది తర్వాత గురుప్రాజ్ఞ పూజలు శౌచం శుచిగా ఉండడము దానికి ఎఫర్ట్ ఎక్కడ ఎఫర్ట్ ఉంటే అది తపస్సు శుచిగా ఉండడంలో ఎఫర్ట్ ఉంటుంది మరి శరీరాన్ని శుచిగా పెట్టుకోవాలి దాంట్లో ఎఫర్ట్ స్నానం చేయడం ఇచ్చారు కాబట్టి తపస్సు అవుతుంది స్నానమే దీనికోసం మీరు మళ్ళీ వెళ్ళి మురికి నీళ్ళలో స్నానం ఏదో నది పేరుతోటి మురికి నీళ్ళలో స్నానం చేసి వస్తే అది తపస్సు అను పోకూడదు మీరు ఇంట్లో స్థుతిగా స్నానం చేసి ఏదైనా జపం చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు స్నానం కూడా తపస్సుకుందే లెక్క పడుతుంది ఎందుకని స్నానం అయిన ఏం చేశారు మీరు దాన్ని ఇప్పుడు స్నానం అయితే కానీ కాఫీ ఇవ్వరు అని అన్నారు అప్పుడు గబాబా వెళ్ళి రెండు మెత్తిని రెండు నీళ్లు కోసుకుని కొంచెం విభూతిపరంగా కాఫీ తీసుకురావాలంటే అప్పుడు ఆ స్నానం తపస్సు కాఫీ కోసం చేసిన స్నానం కనుక కానీ జపం గాయత్రీ జపం చేసుకోవాలంటే స్నానం చేయాల్సి ఉంటుంది గబగబా వెళ్ళి స్నానం చేసి వచ్చి గాయత్రీ జపం చేసే అప్పుడు అది ఆ స్నానం తపస్సు ఎందుకంటే ఒక మంచి కర్మ కోసం చేసిన స్నానం కనుక స్నానాన్ని కూడా ఒక ఈశ్వరారాధన భావనతో చేయవచ్చు స్నానాన్ని మీరు వేర్ఫుల్గా స్నానం చేయవచ్చు మీరు స్నానం చేసేప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు ఆలోచించుకోండి స్నానం చేసేప్పుడు మీ మనస్సు పది విధాలుగా తలంపులతో నిండి ఉంటుంది ఆ తలంపులు ఉంటాయి గతానికి చెందినమైన ఉంటాయి అయితే భవిష్యత్తుకి చెందినమైన ఉంటాయి గతానికి చెందిన తలంపులు ఉంటాయి మనస్సుకి క్లేశాన్ని దుఃఖాన్ని ఒక రకమైన ఇబ్బందిని కలిగించేవిగా ఉంటాయి ఒకప్పుడు మనం ఆల్రెడీ అనుభవం చేసినటువంటి గతాన్ని మళ్ళీ ఇంకోసారి అనుభవించుకున్నట్టుగా ఉంటుంది భవిష్యత్తుకి తలపులు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయంటే బెంగా భయము కలిగించేవిగా ఉంటాయి అలా ఏంటి అటు గతమే కాకుండా భవిష్యత్తు కాకుండా ఇంకా తలంపులే ఉండవు తలంపులు అంటే అవే ఉంటాయి కాబట్టి స్నానం చేసేప్పుడు బీ అవేర్ అవేర్ఫుల్ గా అంటే తెలుస్తూ కాన్షియస్ గా మీరు స్నానం చేశారనుకోండి మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది మనస్సు సైలెంట్ అయిపోతుంది మీకు ఆ స్నానం వల్ల మీకు ఆ స్నానం అంతా తెలుసుకో అలా చేయొచ్చు అప్పుడు ఆ స్నానము తపస్సు పెంచుకోబట్టి సౌకర్యం వస్త్రాలను శుచిగా పెట్టుకుని ధరించడంకం మన వస్త్రాలు మనం శుచిగా పెట్టుకుని శుచి అయిన వస్త్రములను ధరించట అది సౌక్యం దానివల్ల మనకి ప్రయోజనం ఇతరులకు ప్రయోజనం స్వచ్ఛ భారత్ అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరములను శుచిగా పెట్టుకుంటారు స్వచ్ఛ భారత్ శుచిగా పెట్టుకోవడం పరిసరాలకు శుచిగా పెట్టుకోవాలి గంగోటును నడిచేప్పుడు ఇక్కడ అక్కడ ఏవో పారదర్శనం ఉంటే అది పక్కనే ఉంటుంది డస్ట్బిన్ ఆ డస్ట్బిన్ లో వేయడానికి వాళ్ళు పక్కన పారదర్శనం అది తీసి ఆ డస్ట్బిన్ లో వేయాలి అది ఇష్టం మీరు నడిచి వెళ్తున్నారనుకోండి దారిలో ఏదైనా ముళ్ళ ముందు కానీ ముళ్ళ కంప లేకపోతే పదునైన రాళ్ళు పదున కోట అవి కనుక మీరు తీసేసి దారిని శుచిగా పెట్టినట్లయితే ఎవడో తర్వాత నడవబోయే వాళ్ళు ఎవరో మనకి ఎవరు మనం ఎరగడం ఎదుగున్నో ఆ దారి ఎవళ్ళు వస్తారో మనకేం చేస్తుంది అంటే మనకి సుఖరాము తెలియని వ్యక్తికి మనం ఒక గొప్ప సేవ చేసినట్టు ఏ ప్రయోజనమును ఆచరించకుండా ఏ ఫలమును కోరకుండా అది సౌచం ఏదైనా మొక్క పాటారనుకోండి పది మందికి ఉపకారం అవుతుంది నేల తల్లికి అది యజ్ఞంలోకి వస్తుంది కాబట్టి పరిసరంలోనూ శుద్ధిగా పెట్టుకుంటారు పూర్వం హర్షికారులు ఉంటారు సో వీళ్ళందరూ కూడా దేవద్విజ గురుప్రాజ్ఞా అని మనకి ద్వంద్వ సమాసంలో వేశారు దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం ఓకే దేవతలు దేవతలు అంటే ఎవరో తెలుసునండి పృథివీ దేవత పాటు మొక్క పాతండి వాయు దేవత వాయు ప్రాణాయామం చేయండి విజయం చేయండి పృథివీ దేవత అంటే మన వాళ్ళు ఏం చేస్తారు ఒక విగ్రహంలో పంచొమ్మిది విగ్రహం అంటే ఏదో విగ్రహం పట్టుకొచ్చి ఆ విగ్రహానికి పృథివీన పేరు పెట్టాం ఇప్పుడు ఆ విగ్రహాలు ఎలా ఉంటాయంటే మీరు ఆ విగ్రహానికి పృథివీ అన్నా ఆశపడుతుంది లక్ష్మీ అన్నా ఆశపడుతుంది పార్వతీ అన్నా ఆసనపడుతుంది సంతోషి మాత అన్న ఆసరపడుతుంది కాళీ అన్న ఆసరపడుతుంది దుర్గా అన్న అన్నీ అలాగే ఉంటాయి కదండి ఏమైనా సరదాగా ఉంటాయా అనేవి అలాగే ఉంటాయి కాబట్టి పృథివీ పేరు పెట్టి ఇంకా కలస కలస పూజ నైవేద్యం అలా అక్కర్లేదండి విడికి ఒక్క ఏవారా అక్కర్లేదు పృథివీ పూజ ఏమిటంటే మొక్కలు పాకుత మొక్కలు పాతడం కృషి ఇప్పుడు మొక్కలు పాకున్నారు తెలంగాణలో ప్రభుత్వం వాళ్ళు చాలా మొక్కలు పాడుతున్నారు ఇంతకు ముందు ఒక దఫాలో పాటారు పాటారు మళ్ళీ అడవి కూడా పాడొచ్చా నేను బొలారం వెళ్తున్నప్పుడు గమనించాను ఇది ఒక మొక్కలు పాటారు అటు కొంచెం తక్కువగా చేశారని నాకు అనిపించింది బట్ స్టిల్ పాట పాపి చిన్న పొడకహోట పక్కన నిలబెట్టి దానిలో కాడు పెట్టి అలా చేసారు బృహత్వం వాళ్ళు కొంచెం బాగా చేస్తే బాగుండేది సరే మొత్తానికి వాళ్ళు మెంబర్స్ సెలెక్ట్ అయ్యేటం హడా మొత్తానికి పాట ఆ పాటిన వాటిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే కొంచెం తక్కువ నిలబడ్డాయి ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి అవి స్లోగా పెరుగుతుంది అందరూ అలాగే అది పృథ్వీ అది యజ్ఞం అంటే సో దేవత పృథ్వీ దేవత అగ్నిర్దేవత హోమ హోమం చేసినట్లయితే అది అగ్ని దేవతకి మనం పూర్తి చేసినట్టు అవుతుంది సో ఆ విధంగా మీరు చూసుకోవాలి ఆ దేవత యొక్క స్వరూపాన్ని బట్టి చేయాలి సూర్యో దేవత అర్ఘ్యాన్ని సమర్పించాలి చంద్రమా దేవత చంద్రుడికి అర్ఘ్యం అవుతుంది లేకపోతే చంద్రుడికో నూలుకోవు అంటారు అలా చంద్రుడికి నమస్కారం చేసి నూలుకోవు నూలు పోగులు ఎక్కడి నుంచి పట్టుకు వస్తారండి ఇవన్నీ దారిత్రిక సత్తుల నుంచి నూలు పోగులు రావు ఇలాంటి వాటి నుంచి నూలు పోగులు పర్వాలేదో వస్తాయి కాబట్టి మామూలుగా నమస్కారం చేస్తే కూడా సత్తులు ఇది చంద్రమా దేవత ఆ విధంగా ప్రాణాయామం దేవత ఆ మీరు ఈ దేవతా స్వరూపాన్ని అర్థం చేసుకుని యజ్ఞ భావనతో పూజ చేయవలను ఇంకా ప్రతిదానికి పురోహితుడును కలశ పూజను నైవేద్యంతో అక్కర్లేదు ప్రతిదానికి అలా అక్కర్లేదు కాబట్టి అది వెరీ స్పెసిఫిక్ కేసులో ఇప్పుడు సూర్యుడికి పూజ చేయాలనుకోండి ఇంకా అక్కడి నుంచి మీరు తలుపులు వేసేసుకున్న లోపల సూర్యుడు బొమ్మ పెట్టుకునే ధైర్యం కాదు అది కాదు సూర్యుడు పూజ అంటే ఎండా ఉదయం పూట ఉదయించే సూర్యుడి ముందు నిలబడి సూర్య నమస్కారం చేయాలి సూర్యుడికి సంబంధించిన మంత్రం ఉంటుంది హృమయణ పాత్రేణ ఇత్యాది ఆ మంత్రాన్ని చెప్పి ఓం హా సూర్యాయ నమ అని సూర్యనమస్కారం శ్రీయే నమ సూర్య నమస్కారం మన యోగాదీనాన్ని చేశారంట అది చేయాలి అది సూర్యునికి కాబట్టి దేవ పూజ అనేదాని తాత్పర్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరము గలదు ఈనాడు సమాజంలో దేవ పూజ అంటే వాళ్ళకి వాళ్ళు తెలుసున్న దేవ పూజ అలా ఏమిటంటే ఓ విగ్రహం ఒకటి పెట్టి నైవేద్యం పెట్టి నైవేద్యం ముందు తయారు చేసి పెట్టుకోవాలి నైవేద్యం నైవేద్యం ఏం పులిహార ఏమిటండి పులిహారీ ఈ పులిహార అందరికీ వచ్చిన పులిహార లేకపోతే దాని నేను తాయిలు పోసి శనగలు కూర్చున్నా కూర్చున్నా ఆ సందర్భం చూసుకోదు ఏదో నైవేద్యం ఉన్నాం అని ఏదో చేసుకోండి అలా అక్కర్లేదు పృథికి అలా అక్కర్లేదు విగ్రహం దగ్గర పోతే అలా ఉన్నా పృథివీకి అలా అక్కర్లేదు పృథివీకి మొక్కలు కో కాబట్టి అది సో సరస్వతి పూజ చేయాలనుకోండి పుస్తకానికి పూజ విగ్రహం అక్కర్లేదు పుస్తకం సర్ప సరస్వతి అంటే పుస్తకమే కదండి ఇంక కావాలి కాదండి బాసర్లో విగ్రహం ఉంది కాబట్టి మేము కూడా విగ్రహాలు కూడా కొంచెం చేస్తాం అసలు అది పుస్తకం చాలు అండి బాబు పుస్తకం చాలు మంచి పుస్తకం ఒకటి చూసి చెప్తే అదే అదే విగ్రహం ప్రతిదానికి విగ్రహమైన అక్షర దేవ పూజ అనే దాని అర్థం తెలుసుకుని అవసరమైన మార్పు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత గురువు గురువు అంటే పాఠం చెప్పినవాడు గురువు బీగ అంటే బ్రాహ్మణ్ అని చెప్పాడు పాఠం చెప్పినవాడు గురువు తల్లిదండ్రులు గురు శబ్దం చేత నిర్దేశించబడతారు తల్లిదండ్రులను గురు శబ్దంతో వ్యవహరిస్తారు కాబట్టి తల్లిదండ్రులను పూజించట కూడా గురువు పూజలోకి వస్తుంది గురువు అంటే పెద్దవాళ్ళు తర్వాత వయస్సులో పెద్దవాళ్ళకి కొంత సేవ చేయడం కూడా పూజ కిందకు వస్తుంది ఉంటారు అందరూ మమ్మల్ని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి మందు తిరిగి తీసుకురండి అని ఎవరన్నా కోరారు ఆ పని ఆ మాత్రం సర్వీస్ మీరు చేశాడు అనుకోండి మీకు టైం ఉండి చేశాడు అనుకోండి అది పూజ మన వాళ్ళు పూజ అంటే గురువు గురుగ్రహం బొమ్మ ఒకటి పెట్టాయి బొమ్మలు ఒకలాగే ఉంటాయి అన్నీ ఒకలాగే ఉంటాయి ఇప్పుడు దాన్ని గురువు అన్నా అదే రాముడు అన్న అదే కృష్ణుడు ఒకలాగే ఉంటాయి బొమ్మలు అన్నీ ఒకలాగే ఉంటాయి ఏదో బొమ్మ ఇది గురువు అన్నా సో గురు మా వాహయా సో రత్నసింహాసనసం కోరిని రత్నసింహాసనం కూడా ఇలా అన్నింటికీ ఒకే రత్న సింహాసనం అలాగే అక్కర్లా గురువు అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి సేవ చేస్తే బాబు వాళ్ళకి ఎంత సర్వీస్ చేస్తే బాబు ఎవరన్నా మార్కెట్కి వెళ్ళి ఏదైనా తెచ్చి పెట్టండి అని పోదండి అలా చేయాలి దట్ ఈస్ గురు పూజ సో తర్వాత గురు ప్రాచీన పూజలు పెద్దవాళ్ళు పండితులు కూడా అటువంటి సేవ చదువుతే మార్చేయాలి సుశంకర్లేమంటారు కేశాం పూజనం దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచం దాని ఇంకా ఆయన అర్థం చెప్పలేదు ఇంతకుముందు వచ్చింది ఆద్యవం ఋజుత్వం రుజువుగా అంటే క్లీన్గా ఆ వ్యవహారం క్లీన్గా ఉండాలి మరి సగవులు పెట్టే వ్యవహారం ఏది క్లియర్ గా చెప్పకపోవడం అనే వ్యవహారం అలా ఉండకూడదు క్లీన్ గా సింపుల్ గా క్లీన్ గా ఉంటే బాగుంది ఈ పొలిటిక్స్ లోలాగా ఉండకూడదు క్లీన్ క్లీన్ థింకింగ్ అంటే క్లీన్ వ్యవహారం దాన్ని ఆర్జమం అంటారు ఫెయిట్ ఫ్రాంక్ ఫోర్త్ రైట్ అలా ఇంగ్లీష్ లో చెప్తారు చిన్నని వ్యవహారము వంకర బుద్ధి అంటున్నాను వంకర బుద్ధి చిన్ననైన బుద్ధి అనే మాటలు విన్నారు కదా కాబట్టి వంకర బుద్ధి లేకుండా చిన్ననైన బుద్ధిని కలిగి దానికి తగ్గట్టుగా వ్యవహరించుత అది కూడా తపస్సే తపస్సు అనే మాటకి రెండు మూడు లెవెల్స్ లో అర్థాలున్నాయి కష్టమును సహించుక తపస్సు ఒక అర్థం తపస్చానికి అర్థం ఉండాలి కదా కష్టమును సహించుత తపస్సు ఇప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం చేశాడనుకోండి కష్టం కదండి ఉపవాసం అంటే కష్టమైన పూర్వం ఏదో జ్వరం వచ్చినప్పుడు లంఘనం అనే పేరుతోటి భోజనం మానేసి వారు తప్పనిసరిగా భోజనం అందరూ ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత భోజనము జనం సైన్స్ ప్రకారం చేయాలి కదా డాక్టర్ గారు ఏమంటారంటే మనకు ఇచ్చి నేను భోజనం చేయాలి ఈషియల్ గా జను కంగారు ఏం లేదు భోజనం చేయబడితే మా చిన్నప్పుడు ఈ డాక్టర్ కొత్త రకం డాక్టర్ జ్వరం వస్తే ట్యాబ్లెట్ అని ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్య ఇలాంటి డాక్టర్లు ఇలా ఇలా పాపం వాళ్ళు ఆశ్చర్య తర్వాత ఇప్పుడు క్రమంగా అందరూ అలవాటు పడ్డారు మా ఎవడు మా కాబట్టి అటువంటి పరిస్థితులలో మీరు ఏకాదించి ఉపవాసం చేశారంటే మరిది తపస్సు కష్ట సహనం నెంబర్ వన్ మీరు గంగలో స్నానం చేయాలనుకోండి తపస్సు ఎందుకంటే చాలా కష్టం గంగలో స్నానం చేయాలి చాలా చదిగా ఉంటుంది సో అబోహం చాలా గంగలో ఈ సన్యాస దీక్ష తీసుకునేప్పుడు స్నానం చేస్తారు వాళ్ళు గంగలో దిగి స్నానం చేసిన తర్వాత ఇద్దరు ఈ చెయ్యి ఆ చెయ్యి కొట్టుకుని లాగి గట్టిపై వారస్కారం తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళంతట వాడు గతెక్కి రాలేట ఒకటి ప్రవాహం భయంకరమైన ప్రవాహం రెండు చలి చుట్టూ చలి మూడు ఆ నీళ్లు నేను చేయి నీళ్ళలో చెయ్యి సమాధిలోకి పెడుతూ ఆమె చలి అయినా సరే దాంట్లో దిగాలి మూడు సార్లు తలకాయ ముంచాలి స్నానం చేయాలి గట్టి ఎక్కాలి మూడు సార్లు తలకాయ వీటి ముంచు ఇంకోసారి ముందుగా మొత్తానికి మూడు సార్లు ముందుతా ఇంకా మూడోసార్లు మునిగిన తర్వాత వాడంతటా వాడు గట్టి అప్పుడు ఆయన తీసిన ఇలాగని గట్టి ఆయన గట్టి మీద వాడేసి కూర్చోబెట్టి ఆయన మీద ఒక షాల్ మూలని షాల్ ఒకటి కట్టి ఆయనకి అవకాశంగా డ్రస్ డ్రై డ్రస్ కట్టి మనం నార్మల్ అవడానికి అంత కఠినంగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈ తపస్సు ఇక తపస్సుకి రెండవ అర్థము ఇంద్రియ సంయమము ఇంద్రియ సంయమం తప అంటే మీరు జిఫ్ రసనేంద్రియమును మీరు కంట్రోల్ చేశారనుకుంటారు డైటింగ్ చేశారనుకోండి తపస్సు డైటింగ్ ఏం మాట్లాడు సపోజ్ ఎవరన్నా డైటింగ్ చేసి ఒక పది కేజీలు బరువు తగ్గారంటే తపస్సు గొప్ప తపస్సు సామాన్యమైన తపస్సు అలాగే ఇతర ఇంద్రియముల విషయంలో కూడా నేను ఇంద్రియ సంయమము తపస్సు తర్వాత మూడవ తపస్సు తపస్సు యొక్క నిర్వచనాలు చెప్తున్నాను చాలా వైడ్ మీనింగ్ ఉన్న పదం దేశ కాల పరిస్థితి అని ముందు కాల పరిస్థితి దేశకాల పరిస్థితుల యొక్క ప్రతికూలతను సహించుత అది తపస్సు ప్రసన్నముగా సహించుత అంటే మీకు దేశం కానీ దేశంలో నేను పడున్నాను అనుకో అలా రోజుగా ప్రసన్నంగా సహించా ఆ పరిస్థితిని సహించ కాలం కాని కాలం అర్ధరాత్రి ఒంటి గంటకి ఎక్కడో రెండు మీద నడుకొని ఉన్నారు అది ప్రతికూలమైన పరిస్థితి అది వరహం కూడా ఓ విద్య దానికి సహించ పరిస్థితులు మనకు ప్రతికూలంగా తయారవుతాయి ఇవి అనుకూ చాలా ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి వాటిని ప్రసన్నంగా చిరునవ్వుతూ సహించటం అదంతా తపస్సుతో వస్తుంది మూడవది నాలుగవది నిశ జ్ఞానమయం తప సంస్కృతాన్ని జరుగుతున్నారనుకోండి తపస్సు ఈతను అధ్యయనం చేస్తున్నారు కొన్ని ఇప్పుడు మీరు చేస్తున్న పని ఈతను అధ్యయనం చేస్తున్నారు అని అనుకున్నట్లయితే మీరు అలా కాలక్షేప పురాణం కింద విడిపోతే తపస్సు ఉంది అక్కడ వెళ్లాల్సింది ఈయన ఏదో చెప్తున్నాడు గుండోలాను ఇక్కడ గవర్నమెంట్ చూపించినా ఏదో చెప్తున్నాడు కానీ లేని వెళ్ళారు కొన్ని దాన్ని తపస్సు అంటాం అని కాలక్షేపము అలా దాంట్లో సంపాదించి దాంట్లో శ్లోకాన్ని అతని చెప్తున్న వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ దానిని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తే అంత పని మీరు చేయగలిగితే దాన్ని తపస్సు అని అంటారు తప జ్ఞానానికి సంబంధించి మీరు చేసే కృషి అని కూడా వస్తుంది కాబట్టి ఈ శారీరం తప వీటిల్లో జ్ఞానానికి సంబంధించింది మానసం తపహాలోకి వెళ్తుంది మొత్తమే తపస్సంజేవతో చెప్పాను దాంతో కొన్ని శరీరానికి సంబంధించినవి ఉన్నాయి ఆద్యం బ్రహ్మచర్యము బ్రహ్మచర్యమంటే ఇంకా శంకర్లేం చెప్పట్లేదు చెప్పడానికే ఉంది వివాహితులు ఉన్నాడు కొన్ని భార్యతో బ్రహ్మచర్య అలాగే బ్రహ్మచారి చదువు సంధ్యా అంటే అలరి జల్లదిగా జరగకుండా ఉంటే దాని పేరే బ్రహ్మచర్యము భాష్య బ్రహ్మచర్యం అహింస హింస చేయకుండా అది తపస్సు చెంద్ర చెప్పారు హింస ఉండకూడదు ఇప్పుడు అంటే రాణులకు మన వల్ల ఏ రకమైన హింస కలగకుండగా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాల్సి ఉంది ఒకప్పుడు హింస కారణ హింసలే తప్పించుకోవడం కోసం నేను ఆ కష్టానికైనా సహించి హింస మన వైపు మన వైపు నుండి లేకుండగా తీసుకుంటాం అది శారీర తప ఇక్కడ చిత్రం ఏంటంటే హింస చేయుట క్రియా అది కాదు హింస మాన్వేయుత క్రియ యొక్క అభావ హింస మానివేయుడు అది తపస్సు హింస చేయడానికి ముందుకు అడుగు వేయబో ఇది తప్పు హింస అని గుర్తించి వెనుక మరలుక కానీ తపస్సు సో అహింస శారీర తప భాష్యత అహింస శరీర నిర్వర్ణ్యం శారీరం శరీరముతో నిర్వర్తించే తపస్సు కనుక శరీరంతో చేసే తపస్సు కనుక ఎన్ని శారీరము అయితే శరీరంతో చేసిన వాక్కు ఉంటుంది వాసుకు వా మనస్సు మనస్సు ఉండదా వా మనస్సు కూడా ఉంటాయి కానీ శరీరం ప్రధానంగా ఉంటుంది ప్రొడామినెంట్ శరీరము శరీరం ప్రధాన అదే శరీరం ప్రధానముగా కార్యకరణ కర్తాది సాధ్యం శారీరం తప ఉచ్యతే చూడండి శరీరంతో చేసేది అంటే ఇంకా మిగతావేమీ ఉండవు ఒక్క శరీరమే చేసేస్తుంది అని అనుకోరా ఇప్పుడు గంగా స్నానం చేయాలి అని మీరు అనుకున్నారనుకోండా తపస్సువు అయితే తేదాస్నానం నేను చేస్తాను అని వీడు అనుకోవాలి చల్లంగా మితిగా అనుకోవాలి లేదంటే కష్టం చాలా గట్టిగా తేదాస్నానం బాగా కష్టం ఉండదు చేస్తూ తెలుస్తుంది మీరు అందుకు చేసిన వాళ్ళు అదేవిందో తేలిక నేను చేస్తాను అని అనుకో కష్టం ఉంటుంది తర్వాత ఇంద్రియములు స్పర్శేంద్రియము చాలా గట్టిగా ప్రతిష్ఠ చేస్తూ ఉంటాయి అయినా ఇంద్రియాన్ని స్పర్శేంద్రియాలని కమాండ్ చేసి చేయాల్సి ఉంటుంది తర్వాత కర్మేంద్రియాలు ఉంటాయి కార్యకర్మే అంటున్నారు కార్య అంటే కరణ అంటే చేతులు కాదు వాటిని వినియోగించి చేయాల్సి నేను కర్తను అనే సంకల్పం చేసుకుని నేను కర్తను చేస్తాను నిశ్చయం చేసుకుని ఐదు ఉన్నాయి అధిష్టానం తా కర్త కరణం వివిధాచ పృథక్ చేష్ట దైవం చేయవాత్ర పంచపం ఐదు కలిస్తే గాని మీరు ఏ కర్మని చెయ్యలేదు ఐదు అంటున్నారని పంచైతే తస్య హేతవ ఇది వక్ష్యతి ఇక మాటవంశులకి తపహ అన్నానే అది ఒక్క శరీరమే ఉండదు ఇంకోనాలు ఉంటాయి శరీరం అధిష్టానం శరీరం ఇంకో నాలుగు ఉంటాయి ఐదు కలిస్తే గానీ ఏ తపస్సు నిర్వర్తించబడదు కానీ ఈ ఐదుంటిలో శరీరమునకు ప్రాముఖ్యం ప్రడామనెంట్ గా శరీరం అందుగురించి దాన్ని శారీరం తప అని అన్నారు తరువాత అనుద్వేగరం సత్యం ప్రియహితం చెయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవాంగ్ ఉందర్భంగా నేను మీకు ఒక చిన్న మనం చేస్తా సమాజంలో రెలిజియస్ ప్రాక్టీస్ అన్నది విస్తృతంగా ఉన్నది అందరూ కొద్ది రిలీజియస్ రెలిజియస్ ధర్మము హిందూ ధర్మము మనం విధంగా ఉన్నది అందరూ చేసుకున్నారు అయితే దీంట్లో ఈ రెలిజియస్ ప్రాక్టీస్ లో రెండు లెవెల్స్ ఉన్నాయి ఒకటి రిచువల్స్ అండ్ సెనిమోని కొద్దినే లేవడం స్నానం అయిన తర్వాత జపడం చేయడం పూర్తి చేయడం పుష్పాలతో పూర్తి చేయడం నైవేద్యాలు పెట్టడం ధనుర్మాసం అని చెప్పేసి తెల్లవారు భాగమే చక్కన పొంగలి కట్టె పొంగలి మొదలైన పొంగల్ని తిందుకు ఉండడం నేను అక్కడ ఇన్వెస్టిగేషన్ చూశాను పొద్దున్న ఆరున్నరయ్యేపడికి అందరూ చక్కగా పొత్తిలలో ప్రసాదం ప్రసాదం అందరూ కట్టేప్పటికీ అదే ఆ ప్రసాదం కూడా స్వీటు రీజనబుల్ సప్స్ ఒక కిలో హండ్రెడ్ క్యాలరీస్ తప్పే కాకుండా ఆ ప్రసాదం గుర్చేసుకుని అక్కడ చేకొడుకోవడానికి వేరే వ్యవస్థ పెట్టారు ఆ చేతులు కొడుకుంటాం ఆ ఈ చిన్న ఈ పొత్తిలన్నీ వేసేసి కూడా బాగా దాంతో కూడా వేసింది చాలా పక్కన పొందిగా ఆరున్నర అయినప్పటికీ హండ్రెడ్ అబౌవ్ క్యాడీస్ లోపలకి ఉంది ఈ కార్యక్రమం ఉంది సో ఈ విధంగా రిచువల్స్ అప్పుడే పూజ చేశారు దేవాలయంలో అప్పుడే పూజ ఆ పూజ ఆ హారతి టైంలో ఒకడేమో గడ్డ పడబడ కూడా గడ్డ వాయించేస్తారు ఇంకొకడు ఇంకోటి కొట్టు టాక్ టాక్ టాక్ కొట్స్తాం ఇంకోడేమో ఇచ్చే సింబల్స్ కాలాలు తప్పెట్లు ఎంత హడావి చేస్తే అక్కడెక్కడో ఉండే స్వామీజీకి తెలుస్తుంది ఓ వీళ్ళకి బాగా చేస్తున్నారు పదవాలేదు వీళ్ళకి ఇస్తుంది జీతానికి వీళ్ళు కష్టపడికి వెళ్ళారని ఆయన తెలుస్తుంది అంతలాగే గట్టిగా దేవునికి చెవుడు అన్నట్టుగా అంత హడావి చేసేది ఎన్ని రకాలంటే నువ్వు గంటకు ఒక తాడు కట్టాం ఆ తా ఒక ఆయనకి ఆ గంట పుట్టుకుని ఆయనకున్న భుజశక్తి అంతా ఉంటుంది ఇంకొట్టేస్తూ ఉంటుంది ఇంకొక ఆయన ఇలా ఇలా కొట్టేస్తూ ఉంటుంది అలా ఎన్ని ఎంత ధ్వని అంటే ఈ ధ్వని సంస్కృతలో తువ్వుల ధ్వని అంటారు గీతలో కూడా వస్తా గీతలో తువ్వుల తువ్వుల ధ్వని తుమ్ములా తెలిసిందా అంటే అన్నీ కలిసిపోయి ఉంటాయి దాంట్లో తెలుగులో రణగొండ అని అంటారు ఇంకో ఇలాంటి పదాలు అలాగా పెద్ద రణగోండ ధ్వని చేసేసి ఆ ప్రసాదాన్ని చాలా శ్రద్ధగా భర్తించేసి అదిగో మేము ధర్మాన్ని రెలిజీయ అది ఒక లెవెల్ ధ్యానం ఇంపార్టెంట్ పూజలో విజేస్తూ ఉండడం తర్వాత సెరిమనీస్ సెరిమనీస్ ఎలాగా హనుమంతుడు కుర్చాడు అంటూ ఉన్నాది మొత్తం అంత భూమి భూమి ఆకాశం లేకపోయే ఏకమైపోయే అంత హడావిడి ఏమిటండి హడావిడంటే హనుమంతుడు కుర్చాడు ఎవరిని హనుమంతుడు పుట్టడా మళ్ళీ వెంకటేశ్వర స్వామిని పుట్టేయడానికి ఇంకో హడావి లేకపోతే కాక్యాయని దేవు పుట్టిందని ఇంకొక హెడావిడి సెరిమొనీస్ ఊరంతా రోడ్డు చల్లేయడం స్తంభాలు పాటేయడం ఎలక్ట్రిక్ పోల్ అక్కడి నుంచి ఎలక్ట్రిక్ తీసుకుని ఎలక్ట్రిక్ పోల్ పెట్టారు అలా వదిలేస్తారు ఆ రోడ్డు అంతా గోతులు పెట్టేస్తా సెరిమోనీస్ అంటే ఇంతేనా రిచువల్స్ అండి సెరిమొనీస్ అదేనా రెలిజియన్ అంటే నేను ఆలోచించండి రోజు పూజలు చేసేస్తూ ఉంటారు తీర్థయాత్రలు చేసేస్తారు తిరుపతి వెళ్ళిపోతారు బద్రీనాథు వెళ్ళిపోతుంది మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతారు సామాన్యు బద్రీనాథులు ఆశ్చర్యపోతూ ఉంటారు పూర్వం వాళ్ళు కష్టపడవు అల్లదంలో కాబ అంతేనా తెలుగు అంటే తిరుపతి లేకపోతే షరిని లేకపోతే మరొకటికి మరొకటికి బస్సులో వేయి చేసి వెళ్ళిపోయి ఆ దర్శనాలు చేసేయడం దర్శనం చేయడం ప్రసాదం తినేయడం ఇంతేనా ఇదేనా తెలిజమ్ ఇంకేరేజ్ దట్ ఈ వెరీ ప్రిలిమినరీ స్టేజ్ తెలుగు అది చాలా ప్రిలిమినరీ ఈ మాట నేను అంటున్నాననుకోను వివేకానంద స్వామి అంటే ఇది బహుశా పది పన్నెండేళ్ల వయస్సు వచ్చేప్పటికీ మీరు ఆ రెలిజియన్ మీకు పూర్తి అయిపోయి ఉండాలి పోనీ పది పన్నెండు ఏళ్ళు కాదండి పాతికేళ్ల వయస్సు వచ్చేప్పటికీ దిస్ పార్ట్ ఆఫ్ ది రెలిజియన్ మీరు తరోగా కంప్లీట్ చేసేసి ఉండాలి హయ్యర్ రిలిజియన్ లోకి ఇంక అక్కడే పెట్టి కూర్చోవడం కాదు ఇంకెప్పటికీ తీర్థాలు ప్రసాదాలు షరిమనీలు రిచువల్స్ ఇవే కాదు దే హ్యావ్ ఎ రోల్ అది అయిపోవాలి ఓ పాటికేళ్ళు అది అయిపోవాలి అయిపోయి హయ్యర్ పార్ట్స్ ఆఫ్ రెలిజియన్ లోకి వెళ్ళిపోవాలి అదేమిటి శరీరం తప రెండవది వాంగ్మయం తప్ప అనుద్వేగ కదం వాక్యం దిస్ ఇస్ రెలివియం ఇది రెలివియం కదా ఇతరుల మనస్సు కష్టపడే వాక్యమును కొనుకూత అనుద్వేగ కథం వాక్యం మనం ఏదైనా మాట్లాడితే ఇతర వాళ్ళ మనస్సు కష్టపడకూడదు సత్యం క్రియంచ శ్లోకం చాలా గొప్ప శ్లోకం నేను ఒక క్లాస్ కొనుకునేది రేపు నేను క్లాస్ చెప్పడం లేదు వచ్చి శనివారం నాడు క్లాస్ చెప్తాను వచ్చి శనివారం తారీఖు ఐదు అయింది ఐదవ తారీఖు ఆరవ తారీఖు కూడా మనం క్లాసు వచ్చి ఈ పదిహేనవ శ్లోకాన్ని పూర్తి చేద్దాం ఓన్మస్త పూర్ణమాదాయం పూర్ణమయ భావిష్యేషా పిష్యా టిష్యామి